అశ్ <m> యమైనటువంటి శైలిలో ప్రారంభించారాయన కానీ ఓంకారం కానీ అథశబ్దం కానీ ఎక్కడా లేదు ఇందులో ప్రారంభం ఎలా ప్రారంభమైంది కర్తూరాజ్ఞయాభమైంది అసలు ఈ కర్త అంటే ఎవరు కర్తూ ఆజ్ఞయా ఫలం ప్రాప్యతే అంటే కర్త యొక్క గ్ని చేతనే ఫలాలు మనకు లభిస్తున్నాయి మనం పొందుతున్నాం కాబట్టి ఇక్కడ కర్త అంటే ఎవరు అంటే ఉపనిషత్తు అంటుంది కర్మ ఫల దాత సైవ కర్త కర్మ ఫలాలకి కర్మకి మనం చేసేటువంటి కర్మలకి ఫలాలను ఎవడైతే ఇస్తున్నాడో వాడే కర్త ఏంటి మరి నేను కర్మలు చేస్తున్నాను కదా నువ్వు కర్మలు చేస్తున్నావా లేదు నేను నిమిత్తంగా పెట్టుకుని కర్మలు జరుగుతున్నాయా అది ఏంటో మనం చూస్తాం మనం చాలా అనలిటికల్ గా ఒక్కొక్క అంశాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా చూసే ప్రయత్నం కాబట్టి ఇక్కడ కర్త అంటే ద ఫండమెంటల్ మీనింగ్ ద ఇంట్రెన్సిప్ మీనింగ్ ఏంటనంటే పరమాత్మ అనర్థం అతని అనుగ్రహంతో అతని యొక్క నియతితోటే మనకు కర్మ ఫలాలు వస్తున్నాయి ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం అది పాపమా పుణ్యమా సుఖమా దుఃఖమా పక్కన పెట్టండి కాబట్టి ఈ ఫలాలు మనం పొందుతున్నాము అనంటే దీనికి ఈ ఫలాల్నిచ్చినటువంటి కర్త ఎవడో ఒకడు ఉండాలి అతను పరమాత్మ కాబట్టి ఇక్కడ ఏం చేశారంటే ఆయన చాలా తెలివిగా ఎంత సాంప్రదాయమైనటువంటి విధి విధానంతో ఆయన పేరు చేర్చడండి పదం కర్తృ ఆజ్ఞే అని మొదలుపెట్టారు ఉపదేశారని అంటే ఆ పరమాత్ముడి ఆజ్ఞ చేతనే నువ్వు ఫలాలు పొందుతున్నావు అని అసలు ఈ ఫస్ట్ స్టేట్మెంటే ఎంత పార్ క్లాసికల్ స్టేట్మెంట్ అసలు ఇంకా ఇంత గొప్ప బిగినింగు ఇంత గొప్ప ల్యాండింగ్ ఎక్కడా కనపడదు టెక్స్ట్స్ ఓంకారము అథశబ్దము ఈ రెండు ఈ రెండు కూడా బ్రహ్మ యొక్క ముఖం నుండి వచ్చాయి ఓంకారం ఏమంటారంటే పరమాత్మకు పేరు బ్రహ్మవాచకం అంటే పరమాత్మకు ఒక పేరు పెట్టారు ఇప్పుడు నాకు నేను మనిషిని అందులో అనుమానం లేదు నాకు ఒక పేరుంది కదా పరిపూర్ణానంద అని ఒక పేరుంది ఆయన ఒక మనిషి ఆయనకు ఒక పేరుంది రామకృష్ణ అని ఈవిడొక పేరుంది ఆవిడకు ఒక లక్ష్మి లేకపోతే ఇంకొకటి పేర్లున్నాయి అలాగనే భగవంతుడికి పేరు ఏమిటనంటే ఓమితి బ్రహ్మా ఆయనకి పేరు ఓమని ఎందుకు ఓమని పేరు పెట్టారంటే ఆ ఊ అనే మూడు అకారము ఉకారము మా అనేటువంటి మాత్ర మకారం కాదది మా అనే మాత్ర అది కూడా పూర్తిగా కాదు మా కాదు ఆ పూర్తిగా ఉంటుంది అచ్చు ఊ పూర్తిగా ఉంటుంది అలాగనే మకారం ఆ మా అనేటువంటిది అర్థమాత్ర ఈ మూడు కలిపి ఓంకారమవుతుంది ఈ ఓంకారము పరమాత్మకు పేరు ఏమిటండి ఇది అంటే ఆ అంటే సృష్టి అనర్థం ఊ అంటే స్థితి అనర్థం అంటే ప్రళయం అనర్థం అంటే సృష్టి స్థితి ప్రళయము మూడింటికి సంకేతమై నిలబడుతుంది ప్రణవము అంటే ఆ మూడింటిని నిరంతరం చేయించేటువంటి ఆ పరమాత్మ అందుకని ఆయన పేరు ఓంకారం అని వచ్చింది ఒక ఆయనకి ఇంజనీర్ ఇంజనీర్ గారిని పిలిచాం అనుకోండి ఏమనర్థం ఆయన చేసే వృత్తిని బట్టి ఆ పేరు వచ్చింది ఏంటి కలెక్టర్ గారు అనుకోండి ఆయనకి ఎందుకు ఆ పేరు వచ్చింది చేసే వృత్తిని బట్టి ఏమిటి డ్రైవర్ గారు అన్నామనుకోండి ఆయన పేరు మామూలుగా ఏమండి మా డ్రైవర్ అండి చాలా ఇదండి అని అంటారు అంటే ఏమనర్థం ఎందుకు ఆ పేరు వచ్చింది వరకు పేరు ఉంది కానీ ఈ పేరు ఎందుకు పెట్టాం వృత్తిని బట్టి అలాగనే పరమాత్మకు కూడా ఓం అనే పేరెందుకు వచ్చింది ఆయన చేసే పనిని బట్టి సృష్టి స్థితి లయం ఆ అన్నప్పుడు సృష్టి మొత్తం నోరు ఉచ్చుకుంటుంది అక్షర ప్రకృతి బయటకు వస్తుంది ఇంకా ఊ అన్నప్పుడు మీరు చూడండి రెండు పెదాలు కలిసి ఇలా రౌండ్గా ఏర్పడి అక్కడి నుంచి గాలి బయటకు వస్తుంది స్థితి మనం పెట్టుకుండాలంటే ప్రాణం ఆధారం ఆ ప్రాణాన్ని ఊ అనేటువంటిది ఇస్తుంది అన్నప్పుడు రెండు పెదవులు మూసుకుపోయి శబ్దమంతా లోపల లయమైపోతుంది ప్రళయం కాబట్టి సృష్టి స్థితి లయం ఈ మూడింటికీ సంకేతం ఆ ఉ ఊ అనేటువంటి ప్రణవం ఆ ప్రణవం వాచకం పరమాత్ముడికి పేరు కాబట్టి ఓంకారాన్ని మనం ముందు పెట్టుకుంటే సాంప్రదాయమైనటువంటి బెగినింగ్ అనుకుంటాం లేదు అథశబ్దమైనా పెట్టుకోవాలి కానీ రెండు శబ్దాలు వాడకుండా డైరెక్ట్గా కర్తూరాజ్ఞయా అసలు పేర్లతో పని లేకుండా వ్యక్తిని పెట్టేశారు ఆయన తీసుకొచ్చి అది అంతెంత గొప్ప సాంప్రదాయం చూడండి పేరు పిలవలేదు పేరు పిలవలే పేరు పిలవకుండా వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పేరుతో పని వ్యక్తితో పని పేరు వ్యక్తి లేకపోతే పేరు ఎక్కడి నుంచి వస్తుంది కదా అలాగే ఇక్కడ మహర్షి చాలా దీర్ఘ దృష్టితో చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనతో आय पेर प्राधान्यवे तत्वा प्राधान्य मुके आयन कर्तुराजिया प्राप्यते फल कर्म की कर्म तज सूस्टे मनकोट असल कर्मल कदी आय कर्ते భగవంతుడు ఏం చేయదు కదా ఏం చేస్తాడు అతను తెలియచేడు అసలు ఏ తెలిస్తే కదా ఏమన్నా చేస్తున్నాడో లేదా కూర్చున్న మనకి ఎవరికి కూడా భగవంతుడి గురించి ఏ తెలియదు ఏమైనా అడ్రస్ తెలుసా ఇప్పుడు చూసావా పలకరించామా ఆయన ఎప్పుడైనా మనతో ఏమైనా ఏమీ లేదు ఇవి ఏమీ జరగనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఇది చేస్తున్నాడని ఎలా మనం నిర్ధారించగలం కానీ ఇన్ఫరెన్స్ ఉంది ఒక అనుమాన ప్రమాణం ఒకతుంది మనకు అంటే కొండ బాగా పొగొస్తుందనుకోండి కొండ మీద నుంచి దూరంగా చూసి వరే ఆ కొండకి నిప్పుంటుకుందిరా అని అంటారు కంటికి కనపడేది మాత్రం పొగ కానీ వీడు చెప్పేదేంటి నిప్పంటుకుందని చెప్తాడు పక్కవాడు అడిగాడు ఎవరై నిప్పు ఎక్కడంటుకుందిరా తెల్లగా ఏదో పొగ వస్తుందనంటే హరే నిప్పు కదా అక్కడ నిప్పుండి తీరాలా ఆ పొగొస్తుందనండి అర్థమైందండి అయితే వీడనుకున్నాడు ఓహో ఎక్కడ పొగస్తే అక్కడ నిప్పు అయితే రాత్రి పూట ఏదో ఒకటి కదులుతుందనమాట కదిలి వెళుతూ ఉంటే పొగస్తుంది పొగస్తూ ఉంటే వీడనుకున్నాడు అక్కడేదో నిప్పుందనుకుని అదేదో కదిలిపోయేటువంటి చెట్టు ఏదో ఏదో అనుకున్నాడు దగ్గరికి వెళ్తే మనిషి అక్కడ కూడా నిప్పులు వాడు నోట్లో ఉంది సివిరెట్లుతున్నాడు పొగస్తున్నాడు అనమాట కాబట్టి పొగని చూసి నిప్పుని మనం ఊహించుకుంటాం నిర్ధారణ చేస్తాం అలాగనే ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు భగవంతుడు ఏమై ఉన్నాడు ఇవన్నీ మనకు తెలియకపోయినా ఆయన చేసేటువంటి పనులని మనం మనం అనుభవించేటువంటి అనుభవాల ద్వారా ఆయన్ని మనం ఊహించుకోవచ్చు ఇక్కడ ఎలా కర్మలనేవి మనం చేస్తున్నాం అసలు కర్మలు రెండు రకాల కర్మలు ఒకటి వైదికం కర్మ రెండు లౌకికం కర్మ కర్మలంటే వేద విహితమైనటువంటి కర్మలు వేదం చెప్పేటువంటి కర్మలు వేదము శాసించినటువంటి కర్మలు తొన్ని వస్తాయి మీకు రెండోది లౌకికమైన కర్మ అంటే జీవన మాత్రానికి ఉపయోగించే ఉపయోగించుకునేటువంటి వాడుకునేటువంటి కర్మలు దప్పకైతే నీళ్లు తాగడం అలసిపోతే పడుకోవడం ఆకలైతే తినడం ఇవన్నీ వైదిక కర్మలు కావు ఇవన్నీ కూడా లౌకిక కర్మలు అంటే నా జీవితాన్ని కొనసాగించడం కోసం నేను ఆచరించే కర్మలు ఇవి కాబట్టి ఇది లౌకిక కర్మలు నేను ఇల్లు ఉద్యోగం చేయడం వ్యాపారం చేడం సంపాదించుకోవడం ఇల్లు కట్టుకోవడం పడుకోవడం తినడం వండుకోవడం మాట్లాడడం అక్కడికి వెళ్లడం ఇక్కడికి రావడం బట్టలు కట్టుకోవడం ఇవన్నీ కూడా లౌకిక కర్మలే వేదము నిర్దేశించినటువంటి కర్మలన్నీ వైదిక కర్మలు ఈ రెండు తెగల్ని సరిగ్గా అర్థం చేసుకోండి ఇది మనస్సులో ధారణ చేయండి ఇప్పుడు ఇక్కడ ఆయన వైదిక కర్మైనా లౌకిక కర్మైనా అని మనం చేసేవే కదా ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నాం మనం చేస్తున్నాం భోజేస్తున్నాం మనం చేస్తున్నాం అన్ని మనం చేసేవే అయితే ఈ మనం చేసేటువంటి కర్మలు ఏమవుతున్నాయనంటే కాలాంతరంలో అది పరిమితి పొంది ఫలాల్నిస్తున్నాయి కర్తురాజ్ఞయాప్యతే ఫలం నువ్వనుకుంటున్నావు ఈ జీవితాన్ని నేను నడుపుకుంటాను ఈ జీవితం నేను పుట్టాను ఈ జీవితం నేనే తెస్తాను ఈ జీవితం నేనే బతుకుతాను నా బతుకు నేనే బతుకుతానని అతిందే ఆ కర్మలకి ఆ విభాగానికి తగ్గ ఫలాలు ఖచ్చితంగా అందుటూ ఉన్నాయి ఎలాగంటే ఒక రెండు లక్షలు బ్యాంకులో ఎవరో డిపాజిట్ చేశారు అతనేదో పని ఒత్తిళ్లు మర్చిపోయాడనుకోండి मुफयो तेदी रा अत अकं की दिन इंट्रस्ट जमईन अड़गर लेत वेरीफर लेसारा लेंक्र ले, ले, ले, ले मेच्यूर अलागते अतनी डिपॉट एसबी डिपजिटो ट्राफर अमैद अलागने मनक कर्मी मन डिपजिट कर्मी समय राव फला मन को जमू उ कर मन अकौंटे जमू उ वू उवर अड़गर ले मनमेर ले मनमेम दाने ग तापत्र समाया अलोची नीम चे इन कर्मल की फलाल अलाग इन वालु इन कर्मल की फलाल अलाग इन मे कर्मल की फलायें అసలు ఈ ప్రపంచం కాదు అసలు ఈ సృష్టిలో జరిగే ప్రతి కర్మకి ఫలాలు ఖచ్చితంగా వస్తున్నాయనంటే అసలు ఇంత ఒక ధర్మాన్ని చట్టాన్ని ఎలా ఎవరమర్చిపెట్టారండి ఏదో ఒక ప్రోగ్రామింగ్ అనేది జరిగింది కదా ఇప్పుడు మనం కంప్యూటర్ ఆన్ చేసి అకౌంట్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి అకౌంట్స్ సెక్షన్ లోది సైజ్ అని తీసుకున్నాం అనుకోండి అదంతా వస్తుందనంటే గుర్తుపెట్టుకోండి మనం కంప్యూటర్ ముక్కితే రాదండి కంప్యూటర్ అనేది ఒక ఉపాధి దాంట్లో మనం ఏ ప్రోగ్రాం అనేటువంటిది ఫీడ్ చేస్తామో సాఫ్ట్వేరు ఆ ప్రోగ్రాం బయటకు వస్తుంది మనకు అలాగనే ఇక్కడ కూడా మనం కర్మలు ఆచి ఫలాలు మనకు ఖచ్చితంగా అందుతున్నాయనంటే దీన్ని ప్రోగ్రామింగ్ చేసినటువంటిది ఏదో ఒకటి ఉండాలి ఈ వ్యవస్థని దీన్ని సిద్ధాంతీకరించినటువంటి వ్యవస్థని పటిష్టంగా నడిపే వ్యవస్థని చేసినటువంటి కారణం ఒకటి ఉండాలి ఇదేమిటా కారణం ఉంటుంది దీన్ని ఎవరో ప్రోగ్రామింగ్ చేయాలి కదా ఆ ప్రోగ్రామింగ్ ఎవరు చేసి ఉంటారు పరమాత్మ మనకి ఇష్టం లేకపోయినా పాపాన్ని అనుభవించాలి ఇష్టం ఉన్నా ఒక్కొక్కసారి పుణ్యం చే జారిపోతూ ఉంటుంది అంటే పాప పుణ్యాలనేటువంటి ఫలాలు ఏవైతే సుఖ దుఃఖాలనేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో రెండు నన్నడిగో లేకపోతే నా ప్రమేయంతోటో లేకపోతే నా ఆజ్ఞతోటో రావట్లేదు అవి వచ్చిన మీద వాలిపోతున్నాయి పడిపోతున్నాయి అంత నేను అనుభవించాల్సిందే అంటే ఫలాలు नीन तुटी फलामी सकाल अंद अति अंकने श्रीकृष्णु भगवदी चाल अद्भुत में आ श्लोका कर्मिवे अलेशु कदाचन मा कर्म फल हेतु माते संगोस्त कर्मणि चूं कर्मणि एवते अधिकार फलेशु कदाचन కర్మలు చెయ్యంలోనే నీ యొక్క అధికారం ఉంది కానీ ఈ ఫలాలు నేను ఇలా తెచ్చుకుంటాను ఈ ఫలాలు నేను అలా తెచ్చుకుంటాను నువ్వు తెచ్చుకోలేవు ఊహించుకో ఈ ఫలం వస్తే బాగుంటుంది ఆ ఫలం వస్తే బాగుంటుందని నువ్వు అభిప్రాయం పెంచుకో నువ్వు ఊహించుకో నువ్వు ఆశించు కానీ ఆశించే హక్కు నీకు లేదు నెక్స్ట్ మూమెంట్ మనకేం అర్థం కాదు ఆ డార్క్ లో పడున్నాం మనం అసలు మనకు మన వెనకే ఉంది మన ముందే ఉంది అసలు మన భవిష్యత్ ఏంటి మన భవితవ్యం హిందుతో అంధకారంగా ఉంది అంటే మనం ఎలా ముందుకెళ్లాలో వాడు వెళ్లవలసిన అడుగు రాగానే అక్కడ లైటేసి మనం నడుపుతూ ఉన్నాడంటే ఆ టైంకు మనకు కనబడుతుంది వెళ్లిపోతూ ఉంటామంటే రేపు జరగబోయేది ఈ రోజు చూపించాడనుకోండి ఇంకా రేపు ఉండదు ఈ రోజు ఈ రోజు అవ్వకుంటేస్తాం రేపుని అందుకనే వాడు రేపేమిటో మనకు తెలియనివ్వకుండా అలా ఉంచాడు మళ్లీ రాత్రి అంతా హాయిగా పడుకున్న ఉదయం లేవగానే రేపును ఓపెన్ చేస్తాడు ఇది రాబా ఈ రోజు నీ రేపు అనేది అని రెండు కిటికీలు తెరిచి చూపించినట్టు అలా తెరిచి చూపిస్తే ఇంకా ఆ రోజు అంతా బతుకుతూ ఉంటాం కాబట్టి తరువాతి క్షణమేంటో మనకు కనపడనివ్వడు ఆ పరమాత్మ మూసించుతాడు తెలిస్తే అది తరువాతి క్షణం కాదు ఆ క్షణమే అయిపోతుంది అందుకనే కనబడనివ్వకుండా తెలియనివ్వకుండా మూస ఆయన అందుకే మనం ఏం చేయలేకపోతున్నాం రేపు ఏమిటో మన చేతిలో లేదు ఎందుకు మనకు కనబడట్లేదు కనుక కానీ రేపు లేకుండా పోతుందా ఉంది ప్రాప్యతే ఫలం మనకు అర్థం కావట్లేదు మన జీవితం ఏంటో మళ్లీ మనం అంటుంటాం పెద్ద మాటలు నా బ్రతుకు నేనే బతుకుతానండి నా చావు నేనే వస్తానండి ఎవడు చస్తాను నీ గురించి ఎవడు దావుడు నువ్వే దావాలి నీ బతుకు ఇంకోటి ఎవడు బతకడు నీవే బతకాలి ఎంత ప్రేమ ఉన్నా తల్లి కొడుకు బతుకుని తల్లి బతకదు కొడుకు బ్రతుకు కొడుకు బ్రతుకే తల్లి బ్రతుకు తల్లిదే బ్రతుకు కొడుకు చావు తల్లి తీసుకుని చావలేదు తల్లి చావు కొడుకు తీసుకుని చావలేడు ఎవడి చావు వాడే చావాలి ఇది ఇక్కడ నేతి నేను ఒకళ్ళ కోసం బ్రతుకుతున్నానో లేకపోతే ఒకళ్ళ కోసం చస్తున్నానో అనుకుంటే మార్పు చేసుకోవాలి మనందరం ఈరోజు అందుకని ఒక సందర్భం కోసం చచ్చిపోవడము ఒక సంఘటన కోసం చచ్చిపోవడము ఏదో ఒకటి జరిగిందని ప్రతికూలత కోసం చచ్చిపోవడము అవివేకం నాకు నిజంగా చావు వచ్చినప్పుడు ఎలాగో తెస్తాను అంతలోకి ఎందుకు నేను చస్తూ బ్రతకాలి ब्रति हक भूमी नाकू ब्रतकाल इड़ का ब्रतकनी ब्रतिकीते दा की अर्धं परमार्थ मन महर्षि बोध अला ब्रतकमी पीसको मन इकवा आू कर्टूराज्न प्राप्यते फल आलोचे विचारण चयी लिडनी प्रति अवय निर पनीत मन आहार ली इन तोसे तो जी मन के संबंध जरगवल कर्तदा की अहम वैश्वा भूतवाश्रिक ప్రాణాపాన సమాయుక్ పచామ్యన్నం చతుర్విధం సర్వం హృది సన్నివిష్ట మత్తస్మృతి జ్ఞానం అపోహనై సర్వై అహమేవే వేదాంతకృగ్వేద విదే చాహం సార్ ఆలోచించింది ఎవరు ఈ జరుగుతుంది ఇక్కడ లోపల అసలు నేను పుట్టడమే నాకు విచిత్రం అసలు ఏం జరిగిందో అలా పిండం అక్కడ తయారైపోయింది అందులో కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఇందియాలు అవయవాలు లోపలి ఏమేమి పెట్టాలో ఎన్ని పెట్టుకుని నేను పెట్టుకుని వచ్చానండి తల్లి గర్భంలో కూర్చుని ఎలా పెట్టుకుని ఎవరు దీన్ని తయారు చేసింది ప్రకృతి అంటాం ఆ ప్రకృతిని ప్రోగ్రాం చేసింది ఎవరు దాన్ని తయారు చేసిన వ్యక్తి ఎవడో ఉండాలిగా ఎవరు కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం ఎవరండి ఇదంతా నడిపించేది वि रेफरेंवन विफरेंट मई ओन कर्म ऐम नाट कर्ता कर्त वास्तव कर्तवाब इक आलोचि विचारण कमेंटूते इक नीने कर्तुम का जो बाग आचे पल केड़ भागवतम पलवामद्रुट ఆ భావం ఊరికినే రాముడు వెనకాలన్నాడు లేకపోతే అవి కాదు విచారణ చెంది శాస్త్రీయంగా నిజం కదండి ఈ నోరు ఈ ఈ కింద దవడ ఈ పైదవడ మధ్యలో నాలుక ముప్పై పళ్ళు ఇవన్నీ అసలు మనకు సంబంధం లేకుండా ఆడిపోతున్నాయి ఇప్పుడు మనమే ఆడించాలనుకోండి నాలుగు మెల్లగా అదే వెళ్ళిపోతే పళ్ళ మీద పడిపోతావు ఈ పళ్ళు దొరికేస్తే నువ్వు వెళ్ళకండి దాన్ని పట్టుకుని వెనక మనం చూడండి లపలప లపలబ ఏం కాదు నాలుగి वो जस्ट रिस्ड आलोचन okay, मन ग्रंथ पुराण इतिहास गाधल पूजल यज्ञ नीति वे एम नाट ऐटी मन तुम कांक्रीट वाल्पे अभी नीत भक्त मेक अंत ले पुस्तक पयनी पारायण से वक्त आने मनदो कर्म ची क्रिया चाहिए मैसे भक्त అసలు మన బుద్ధితో విచారణ మొదలు పెట్టట్లేదు దీనికి ఏంటి రూపాయి ఖర్చు లేదు కూర్చొని ఒక్కసారి విచారణ మొదలు పెట్టండి కర్మకే ఖర్చు ఉంది జ్ఞానానికి ఒక్క రూపాయి జ్ఞానానికి కావాల్సింది మన బుద్ధిని పొదులు పెట్టడమే అంతర్ముఖం చేయడమే కాబట్టి ఈవెన్ కర్మ కూడా మనం కర్తలంకా ఇన్ని ఇంద్రియాలు ఇన్ని అవయవాలు లోపల ఇంత ప్రకృతి నిరంతరం పనిచేస్తుంది ఒక్క మాట చెప్తాను బయట గాలి ఆడుతుంది కదా మనం, గాల మనం కర్త కాదు కదా గుర్తుపెట్టుకోండి ఈ చర్మం లోపలకు కూడా గాలి వెళ్ళింది కదా అక్కడ ఏం జరుగుతుందో దానికి మనం కర్తలంగా బయట ఉష్ణం ఉంది కదా టెంపరేచర్ ఉంది లోపల కూడా టెంపరేచర్ ఉంది కదా దానికి మనం కర్తలంగా దానికి మనం కర్తలంగా లోపల వర్షం పడుతుంది నీళ్లు ప్రవహిస్తున్నాయి ఇవన్నీ మనం చేయట్లేదుగా అలాగే లోపలకు కూడా రసప్రకృతి తయారవుతూ ఉంది ఇన్ని రకాల ఈ కెమికల్స్ ఇన్నిన్ని రకాల రసాయనాలు నిరంతరం ఉత్పత్తి అయిపోతున్నాయి ఈ ప్రకృతి నడుస్తుందనంటే ఇక్కడ వాటికి మనం కర్పలం కాము బయటకీ మనం కర్పలం కాము కానీ మన భ్రమేంటంటే ఇది నేను కదండి ఇది నాది కదండి కాబట్టి నేనే కర్తను అనుకుంటున్నావు దీనికి నువ్వు కర్తవ్ కావు దానికి నువ్వు కర్తవ్ కావు ఈ రెండింటికి కర్తవ్ ఎవరు తెలుసా కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకింతరం కర్మతడం ఇక్కడ రమణ మహర్షుల వారు ఒక అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ ఆయన అంటారు కర్తవే నువ్వు కావు మరి అసలు ఇంద్రియాలన్నీ ఎలా నడుస్తున్నాయండి మనకు ఎలాగైతే ఒక ఫ్యాక్టరీ పెట్టామనుకోండి దాంట్లో పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక సూపర్వైజర్ ఉంటారు తర్వాత క్వాలిటీ కంట్రోల్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది దానికి ఒక సూపర్వైజర్ ఉంటాడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికొకళ్ళు ఉంటారు తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికొక హెడ్ ఉంటాడు ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లు ఉంటాయి అలాగని డిస్పాచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక హెడ్ ఉంటాడు ఇలా ప్రతిదానికి ఒక హెడ్ ఉంటాడు వాడి యొక్క ఆ విభాగం నడుస్తూ పోతూ ఉంటుంది అలాగని ఇక్కడ కూడా రకరకాల డిపార్ట్మెంట్లు ఏంటి విజువల్ డిపార్ట్మెంట్ హీరింగ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు అనమాట వీటికి కూడా హెడ్స్ ఉన్నారు మనం కాదు హెడ్స్ వాళ్లు కనుక ఉన్నారు కనుకనే ఈ డిపార్ట్మెంట్లన్నీ పనిచేస్తున్నాయి మనకు లఘున్యాసం అద్భుతంగా చెబుతుంది ప్రజననే బ్రహ్మాతిష్టతు పాదయోర్ విష్ణు స్తిష్టతు హస్తర్హర స్తిష్టతు బాహోరింద్రస్తిష్టతు జఠరే అగ్నిస్తిష్టతు హృదయే శుభస్తిష్ట కంఠే వసవ స్థిష్టంతు వక్ే నాసికయోర్వాయు నయనయోంద్రాదిత్యౌేత కర్ణయరశ్వినోతిష్టేతరుద్రాస్తిష్టంతు మూర్ధ్నియాదిత్యాస్తిష్టంతు శిరసి మహాదేవతిష్ట శిఖాయాం వామదేవతిష్టే పినాకీ పురతూతిష్ట పాశ్వ శివా శంకర తిష్టేత యుస్తిష్ తతో బహి సర్వతో గిర్జ్వాళా పరివృత స్వేష్ సర్వా దేవత యదాస్థానాన్ని తిష్టంతు మాం రక్షన్ రక్షన్ మహాజనాన్ రక్షన్ మంత్రమంటుంది ఒక్కొక్క అవయవానికి ఆ అవయవాల వెనక ఉండేటువంటి ఇంద్రియాలకి అధిష్టాన దేవతలున్నారు డిపార్ట్మెంట్ హెడ్స్ వాళ్ల వల్ల ఆయా అవయవాలు ఆయా ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి చూడండి కళ్లు బాగుంటుంది ఒక వ్యక్తికి చూడలేడంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్ రిలీవ్ అయిపోయాడు అలాగనే ఒక అవయవం కనుక ఒక ఇంద్రియం కనుక పనిచేయట్లేదని అంటే గుర్తుపెట్టుకోండి నా చేతులు పనిచేయట్లేదంటే చెయ్యి ఉంటుంది కానీ దీన్నేమంటారు చెయ్యనేటువంటిది అవయవం ఇది కానీ దీంట్లో ఇంద్రియం శక్తి ఉంటుంది దానికి అధిష్టాన దేవత వాడు పోతే ఈ చెయ్యిలా ఉంటుందంటే ఇంక ఇలానే ఉంటుంది అస్తయోర్హరస్తిష్ఠతూ వాహోరింద్రస్తిష్ట రెండు భుజాలు పనిచేయకుండా పడిపోయినాయి రెండు కాళ్లు పనిచేయకుండా పడిపోతాయి కళ్ళొక్కొక్కసారి పనిచే అంటే ఆయా అధిష్టాన దేవతలు రిలీవ్ అయిపోయారు ఈ విచారణ కనుక మీరు సద్విమర్శ చేసుకుంటూ వెళితే ఈ ఉపదేశ సారంలో ఒక్కొక్క లైను ముప్పై లైన్లు ఇది ఈ ముప్పయో లైన్లు పూర్తయ్యేటప్పటికీ స్థితిని కచ్చితంగా మహర్షి కలిగిస్తారు అయితే నిర్ద్వంద్వంగా నిష్పక్షపాతంగా మనం ఆ విచారణను సాధించాలి కాబట్టి ఇక్కడ ఏ కర్తృత్వమైతే నాకు లేదో నాంతట నేనే కర్తగా అనుకుని నేనే కర్మలు చేస్తున్నాననుకుని ఆ కర్మలకు నేనే కర్తననుకుని భావిస్తున్నానో అసలు ఆ కర్తృత్వం మీది కాదురా అబ్బాయి ఇన్ని నేను సమకూర్చి పెడితే నాదేని నువ్వు అనుకుంటున్నావు AHHH!!! Eat up... eat up...